मंडी जयपोन पक्ष नुच यहागरते जागृत्चारिणो लोका स्वने महाराजवाद स्वनकालभान स्वप्नका्यचारिण ఆత్మ భూతా ఏవా నూ అమిధ్యారోపిత ఇ మళ్ళీ ఇంకొక చర్చని మొదలుపెట్టారు సంకటలు ఇంకో పూర్వపక్షం ఏమండి స్వప్నకాలంలో ఉండే సుఖములు సుఖములు దుఃఖములు ఇత్యాదులు ఆత్మకు తగులుకోవు అని ఆత్మ అసంగము చెప్పాలి పూర్వపక్షి చెప్పనివ్వడం పూర్వపక్షి సమస్య ఎందుకంటే ఆత్మ అసంగము అని చెప్పడం చెప్పనివ్వడం ఎందుకో తెలుసుకుందండి ఆత్మ కనుక అసంగమైతే ఆత్మసుఖీయుక్తి కాదు అసంసారం అయిపోతుంది అసంసారైపోతే ఆత్మకి పరమాత్మకి ఇంకా తేడా ఏం లేదు జీవుడికి ఈశ్వరుడికి తేడా ఏం లేదు అభేదమే కాబట్టి అభేదాన్ని అడ్డుకోవాలి నాకు బాగా గుర్తు నేను పడం తొందరలో మా నాయనగారు ఒక మాట చెప్పారు రే స్వప్నము మిథ్య అని వాడు నిన్ను ఆ కంక్లూషన్కి రానివ్వడు ఎందుకంటే స్వప్నం మిథ్య అని తలకాయి మొత్తం జాగ్రత్త వ్యవస్థ కూడా ఈడ్చి మిథ్య చేసి భారస్తుంది శాస్త్రం అప్పుడు ఇంకా వీటి జీవుడు మిగళ్ళు జీవుడు వెళ్ళిపోయి పరమాత్మ కూర్చుంటాడు కాబట్టి ద్వైతవాదికి జీవుడిని మిగించుకోవాలి జీవుని నిలబెట్టుకోవడమే ద్వైతవాది యొక్క గోల గోల్ కాబట్టి జాగ్రత్త అవస్థను నీవు రక్షించుకోవాలి జాగ్రత్త అవస్థలో ఉండే జీవభావాన్ని రక్షించుకోవాలి అంటే స్వప్నావస్థలో ఉండే జీవభావాన్ని కూడా రక్షించుకోవాలి వాడు జీవుడే అని చెప్పాలి స్వప్నావస్థలో కూడా స్వప్నావస్థలో మీరు కొంచెం ఎలవెన్స్ ఇచ్చారంటే వీడికి స్వప్నావస్థలో జీవభావము లేదు ఆ సుఖ దుఃఖాదులతోటి సుఖమోహాలతోటి సంబంధము లేదు ఆత్మకి అని మీరు తలకేసా అవునా అంటే అవును అన్నారంటే అయిపోయిందంటే మీకు ఇంకా జీవభావం మీకు మిగలదు కాబట్టి వాడు దాన్ని స్టాల్ చేస్తాడు ఈ గోళంతా నేను చెప్తున్నా మీరు అవి ఎంజాయింగ్ ఇట్ నాకెందులో అప్పుడప్పుడు అలా సందేహం వస్తారు ఈ సందేహం ఎందుకు వస్తుందో చెప్పంటారా లోకంలో మీకు ఆత్మానాత్మ వివేకము విచారము ఏమీ లేవు చాలా అరుదుగా ఉన్నాయి అవి లేవు అందరూ కలిసి కూర్చోవడం ఏవో శ్లోకాలోకి చెప్పుకుంటూ ఉన్నాం కసలోకి చెప్పుకోవడం ఈశ్వరుడు కరుణామేడు అంటూ అది చెప్పడం లేకపోతే లలిత సహస్రనామం పారాయణం చేసుకోవడం ఏవో అలాంటివి ఇవో చేసుకోవడం ఏవో కర్మలు చేసుకోవడం అలాంటివి వాళ్ళు ఏమనుకుంటారంటే మోర్ యూస్ఫుల్ థింగ్స్ అవి కానీ ఏమిటిది ఇంత విచారం చేస్తాను అలా అనుకుంటారు లోకంలో అలా ఉంటుంది కాబట్టి నాలాంటి పోటీ ఒక లోన్ వాయిస్ నేను వ్యక్తిగతంగా చెప్పట్లేదు అందుకే ఆ సిస్టమ్ గురించి నేను ఒక ఒపీనియన్ మీకు చెప్తున్నా లోన్ వాయిస్ ఈ మాట ఈవేళ ఎందుకంటున్నానంటే కాకినాడలో ఒక ఆయన అన్నారు నాతో నేను వచ్చేస్తుంటే అన్నారు మీరు వెళ్ళిపోతున్నారు మళ్ళీ ఎప్పుడు వస్తారు ఎప్పుడులో వస్తాను లేవా అంటే వస్తానులు వెళ్ళి అంటే మీరు వెళ్ళిపోతున్నారు మళ్ళీ ఆ వాయిస్ వినడానికి మాకు అవకాశం ఉండదు మీది లోన్ వాయిస్ అని అన్నాడు అంటే హ్యాపీ ఎందుకంటే వివేకవంతుడు ఒకడు ఉన్నాడు పాయింట్ లోన్ వాయిస్ లోన్ అంటే ఈయన గివెన్ కాంటెక్స్ట్ నేను చెప్తున్నా జనరల్ నాయిస్లో ఈ వివేక ఆత్మానాత్మ వివేకము విచారము చాలా అరుదు ఎంత అరుదైపోయిందంటే దీనికోసమే నిర్మాణమైన సంస్థలు కూడా దీన్ని నిలబెట్టి కర్మకాండలోకినూ ఉపాసనలో పడిపోయాయి దీనికోసమే మేము వచ్చామని చెప్పుకున్న వాళ్ళు కూడా ఎందుకంటే దీన్నే అలా పట్టుకుని ఉండడము అది దానికి మంచి గుండె దేట కావాల్సి ఉంటుంది మంచిది అదంతా డైగ్రషణం ఇప్పుడు పూర్వపక్షం పూర్వపక్షం ఏంటంటే చూడండి జాగ్ర జాగ్రత్త అవస్థ ఉంది జాగ్రత్త అవస్థలో కర్మఫలాలు ఉన్నాయి లోకాహంటే కర్మఫలము సుఖ దుఃఖములు ఇవి జాగ్రత్కాలమునందు అవ్యభిచారులుగానే ఉన్నాయిగా అవ్యభిచారులు అంటే ఒకప్పుడు ఉండే ఒకప్పుడు లేకపోవడం ఇప్పుడు మహారాజు ఉందనుకోండి జాగ్రత్త మహారాజు మహారాజుగానే ఉంటాడు పొద్దున్నే మహారాజుగా ఉండి మధ్యాహ్నం మహారాజు కాకుండా పోవడం మహారాజుగానే ఉంటాడు అంటే వ్యభిచారం లేదు అంటే ఓ గంట ఉండడం ఇంకో గంటలో లేకపోవడం దాన్ని వ్యభిచారం ఉంటారు వ్యభిచారం లేదు సరిగ్గా అదేవిధంగా స్వప్నావస్థలో వీడు మహారాజుగా ఉన్నాడు ఒక కర్మఫలాన్ని సుఖాన్ని స్వప్నావస్థలో ఉండే ఆ కర్మఫలము మహారాజత్వము అనే కర్మఫలము స్వప్నము ఎంతవరకైతే కొనసాగుతుందో అంతవరకు అది ఉంటుంది వ్యభిచరించదు స్వప్నంలోనే మహారాజు కాకుండా అయిపోతాడా స్వప్నంలో వీడు మహారాజు అండి స్వప్నం అవుతోంది ఎలా ఉంటాడు మహారాజుగా ఉంటాడు ఇంకా స్వప్నం నడుస్తుంది ఎలా ఉంటాడు మహారాజుగా ఉంటాడు జాగ్రత్తలోనూ అంతేగా జాగ్రత్తలో అంతకంటే గొప్ప ఉంది కాబట్టి జాగ్రత్తలో మహారాజత్వం సత్యమైతే బికాస్ జాగ్రత్త కాలంలో వ్యభిచరించట్లయితే కనుక స్వప్నంలో మహారాజత్వము కూడా సత్యమే ఎందుకంటే స్వప్న కాలంలో అది వ్యభిచరించుటలేదు గనుక ఎప్పుడైతే మహారాజత్వము సత్యమో బంధు వియోగం సత్యమవుతుంది శోకమోహాలు సత్యమవుతాయి సుఖ దుఃఖాలు అంటే స్వప్నంలో కూడా ఆత్మబంధము గలదియే తప్ప అసంగము కాదు అని పూర్వపక్షం ఆత్మభూతా ఏవ అవి స్వరూపమేవి అంతే తప్ప అజ్ఞానము చేత ఆరోపించబడినవి కాదు ఇంకేతంటే అజ్ఞానము చేత ఆరోపించబడ్డవి అని మీరు ఊ అన్నారంటే అవన్నీ కల్పితాలైపోతాయి అజ్ఞాన జో హోతాహే ఓ అసల్మే నీ హోతాహే కల్పితాలైపోతాయి కాబట్టి స్వప్నంలో ఉండే కర్మఫలములు యథార్థములే కాబట్టి స్వప్నంలో కూడా ఆత్మ జీవుడే అసంగము కాదు దీని మీద సిద్ధాంతం సిద్ధాంతం కూడా నన్నుతో ప్రారంభమవుతున్నాయి నన్ను చూసి వెంటనే పూర్వపక్షం అని మీరు కంక్లూడ్ చేయకూడదు నన్ను చాగ్రత్కరణాత్మత్వం దేవతాత్మత్వం చవిద్యాధ్యారోపితం నా పరమాథత ఇది వ్యతిరిక్త విజ్ఞానమయాత్మ ప్రదర్శనైనా ప్రదర్శితము శంకర్లు ఏమంటున్నారంటే జాగ్రత్ కాలంలో ఉండే సుఖదుఖములు సత్యములు కనుక అవి ఎలాగ సత్యములో స్వప్నకాలీన సుఖ దుఃఖములు కూడా సత్యములే అని నువ్వు చెప్పాలనుకుంటున్నావా చాలా తప్పయా ఎందుకంటే మేము ఇంతకుముందే నీకు నిరూపించి పెట్టాము ఏమని జాగ్రత్త కాల కాలంలో దేహముతోటి తాదాత్మ్యం ఏదైతే కలదో అది ఇంద్రియములతోటి తోటి ఏది కలదో అది విషయములతో తాదాత్మ్యం ఏది అది దేవత ఉంటే దేవత ఉండుట అది ఇదంతా కూడా అజ్ఞానము చేత కల్పితమే జాగ్రత్ కాలంలో పరమార్థంగా ఇది ఏదీ లేదు అని మేము నిరూపించి పెట్టేం కానీ నీకు ఇది వ్యతిరిక్త విజ్ఞానమయాత్మ ప్రదర్శనమైన ప్రదర్శితం విజ్ఞానమయ ఆత్మ ఏదైతే కలదో అది ఇంద్రియ వ్యాపారములతోటి విషయములతోటి సంఘము గలది కాదు అని విజ్ఞానమయ స్వ విజ్ఞానమయ ఆత్మ యొక్క యథార్థ స్వరూపము శుద్ధ చైతన్యమే ఈ ఇంద్రియ వ్యాపారములతోటి సంబంధము దానికి యథార్థంగా లేదు సుఖి కాదు దుఃఖి కాదు అని మేము నిరూపించి కాబట్టి జాగ్రత్కాలము నందే సుఖ దుఃఖములతోటి సంబంధము ఆత్మకు లేదు అంటుంటే స్వప్నకాలంలో ఉండే సుఖ దుఃఖములతోటి ఆత్మకు సంబంధము గలదు అని నిరూపిస్తావు పైగా దానికి పైగా దానికి తోడు ఏమిటి అంటే జాగ్రత్త కాలము దృష్టాంతము చోర్క గవాహీ చోర్ ఒక దొంగకి సాక్ష్యం ఇంకో దొంగ వచ్చి సాక్షి చెప్తే ఎలా ఒప్పుకుంటారు ఆ సాక్ష్యం ఒప్పుకోరు జాగ్రత్త కాలంలో ఉండే సుఖ దుఃఖాలు శోకమోహాలు ముఖ్యాన్ని నిరూపించాక స్వప్న దాన్ని జాగ్రత్తకాలీన సుఖ దుఃఖాలను చూపించి ఇవి సత్యములు కనుక స్వప్నకాలీన సుఖ దుఃఖములు సత్యములు ఎలా చెప్పగలుగుతావు చెప్పలేవు ఇది తెలుగులో స్పష్టంగా రాసి ఉండాలి నేను జాగ్రత్త అవస్థ బ్రహ్మాత్మ దేహేంద్రియ మనస్సంఘాతమవుతా దేవతాస్వరూపుడు ఒకటా కూడా జ్ఞానము చే కల్పించబడినవే కానీ పరమార్థముగా ఉన్నవి కావు ప్రాణాదుల విజ్ఞానమయముగా ఆత్మ విలక్షణమైనది నిరూపించి ఈ విషయం ఇదివరకే నిర్ధారించబడినది ఇట్టి స్థితిలో ఫాలో అవుతున్నారండి ఆ తెలుగు సంస్కృతానికి ముందు వస్తుంది ఇట్టి స్థితిలో చచ్చినవాడు బతికి వచ్చినట్లుగా స్వప్నమునందల కర్మఫలము వాస్తవమని నిరూపించుటకు జాగ్రత్త అవస్థల జాగ్రత్త అవస్థ ఎందల కర్మఫలము దృష్టాంతముగా ఎట్లు ఉపస్థితము కాగలదు జాగ్రత్త అవస్థలోని కర్మఫలములు నిత్యాన్ని ముందే నిరూపించాం అంటే అప్పటికే చచ్చిపోయింది ఆ చచ్చిపోయింది మళ్ళీ లేచి వస్తుందా లేచి దేనికోసం లేచి రావాలి స్వప్నంలో ఉండే కర్మఫలము సత్యమని నిరూపించడం కోసం ఈ జాగ్రత్తకాలీన కర్మఫలాలు లేచి వచ్చి మేము సత్యాలని చెప్పి మళ్ళీ స్వప్నకాలీన కర్మఫలాలను సత్యాలను నిరూపిస్తాయా అది ఎలా సంభవమవుతుంది సంభవము కాదు ఆ మాట తత్కథం దృష్టాంతత్వేనా స్వప్నలోకస్య మృత ఇవ ఉజ్జీవిష్యన్ నా దుర్భవిష్యతి అక్కడ క్వశ్చన్ మార్క్ ఉండాలి మా పుస్తకంలో అవేము అన్నిటికీ హుల్ స్టాప్లే సో అలాంటి స్థితిలో చచ్చిపోయిన వాడు మళ్ళీ బతికొచ్చినట్టుగా మృత ఉజ్జీవిష్యనివ ఈ స్వప్నలో ఈ జాగ్రత్త అవస్థని దృష్టాంతంగా స్వప్నావస్థలో ఉండే సుఖ యథార్థం చేసే ప్రయత్నము అది ఎట్లు పోసేము అది వర్కౌట్ కాదు ఎనిమిది మళ్ళీ పూర్వపక్షం చూడండి ఈ పుస్తకం చూస్తే పూర్వపక్షం ఏది సిద్ధాంతం ఏది మీకు అది ఏమీ తెలియదు అన్ని గొలుసు ఉంటుంది దానికి కారణం ఏదో తెలుస్తుందండి దీనిలోకిసం ఈ పుస్తకాన్ని ప్రింట్ చేసిన వాళ్ళు ఆ వివేకం లేకుండా ప్రింట్ చేశారు పూజ స్వామీజీ అన్నారు అక్కడికిద్ద హిందీ ఉంటుంది ఆయన ఏమన్నారంటే ఇట్ ఇస్ అన్ ఇర్రెస్పాన్సిబుల్ ట్రాన్స్లేషన్ అని అన్నారు ఎందుకంటే ఇప్పుడు ఒక పెద్ద పారాగ్రాఫ్లో ప్రింటింగ్ చేసేస్తే దాంట్లో పూర్వపక్షం సిద్ధాంతం పూర్వపక్షం సిద్ధాంతం నాలుగు ఉన్నాయి దాంట్లో ఆ నాలుగింటికి విడివిడిగా చూపించాల్సిన రెస్పాన్సిబిలిటీ ఉంటుందా లేదా వ్యాఖ్యాతకి ట్రాన్స్లేట్ చేసిన ఉండాలి కదా ట్రాన్స్లేట్ చేసిన ఇది పూర్వపక్షమా సిద్ధాంతం ఏమీ సత్యం సత్యము విజ్ఞానమయే వ్యతిరిక్తే విజ్ఞానమయము వ్యతిరిక్తము కాగా అలా చేసుకుంటూ పోతాయి ఎందుకంటే ఈ పుస్తకం ఉపయోగపడి దేనికంటే దీని ప్రయోజనం అది దీంట్లో ఉండే ఇబ్బంది ఎంత ఇబ్బంది అయినా మొత్తానికి ప్రయోజనం అది మళ్ళీ పూర్వపక్షం సత్యం విజ్ఞానమయే వ్యతిరిక్తే కార్యకరణ దేవతాత్మదర్శనము అవిద్యాధ్యారోపిక్తికాయామివా రజతర్శనం ఇేత్యత వ్యతిరిక్మాస్తిత్వ్రదర్శన్యాయ కమ కమ ఉండాలూ తిశుద్ధిపరత య ఉసన్న దృష్టాంత జాగ్రత్కరణదేవతర్శనలక్షణ పునరుద్భావ్య కష్టమైన వాక్యాలు పూర్వపక్షి అంటున్నాడు సత్యం నిజమేనండి విజ్ఞానమయం వ్యతిరిక్తే కార్యకరణ దేవతాత్మత్వ ప్రదర్శనం అవిద్యాధ్యాూపతం ఇప్పుడు విజ్ఞానమయుడు ఉన్నాడు విజ్ఞానమయుడు అంటే తెలివియే స్వరూపముగా అనుభవానికి వస్తున్న ఆ ఎంటిటీ అంటే విజ్ఞానమయుడు అంటున్నాం ఈ విజ్ఞానమయుడే బ్రహ్మ ఈ విజ్ఞానమయుడు ఉన్నాడు ఈ విజ్ఞానమయుడు వ్యతిరిక్తుడు వ్యతిరిక్తుడు అంటే ఈ కార్యకరణ తోటి తాదాత్యం వల్ల పుట్టే అహంకారము కలదో ఆ అహంకారము కంటే విలక్షణమైన వాడు ఆ పరిచ్ఛిన్న అహంకారం కర్తా భోక్త తండ్రిని కొడుకుని ఇలాగంటే వీడు అహంకారం పెట్టుకుని ఉన్నాడే ఓ ఆ పరిచ్ఛిన్న జీవభావం ఏది కలదో దానికంటే యథార్థముగా విలక్షణమైనది అదే కాదు ఓకే విజ్ఞానమయ్యే వ్యతిరిక్తే అప్పుడు ఏమవుతుంది అది ఆ విలక్షణమైన విజ్ఞానమైన మీకు ఏం కనపడుతోంది కావ్య ఆత్మ ప్రదర్శనం ఈ దేహము నేనే అనుకుంటాడు ఈ కరణములు నేనే అనుకుంటాడు ఒకప్పుడు ఓ దేవతను ఉపాసన చేస్తాడు ఆ దేవత నేనే అంటాడు ఆయన శంకరుడు దేవతాత్మత్వాన్ని కూడా పెట్టేశాడు ఆయన విదిలిపెట్టే దాన్ని తప్పించుకునేట ఉపాసనలు ఏవో ఉంటాయి ఆ ఉపాసనల కోసం వాటిని తప్పించుకుని వాటిని మనం ఎందుకు ఇంకో ఉపాసన మనం ఎందుకు డిస్టర్బ్ చేయాలని మనం అనుకుంటాం కానీ శంకరులు అలా అనుకోరుగా వీడు ఏమంటాడంటే ఓ దేవత ఉంది ఆ దేవత నేను చెప్పినట్టు చేసుకుంటాడు వీడు వేరు వీడు చెప్పినట్టు చేసే దేవత ఒకటి మళ్ళా వీడికి ఈ సంసారంలో అదొకటి ఇదంతా ఏమిటిది ఇదంతా కూడా ఆ విజ్ఞానమయ్యే ఆత్మస్వరూపానికి సంబంధం లేనిది ఇదంతా కూడా అజ్ఞానం చేత కల్పితము ఓకే అలా అయినప్పుడు కల్పితమైనప్పుడు తెలుగులో ఏం రహస్యము యథార్థమే విజ్ఞాన ప్రచురము గో ఆత్మ ప్రాణాదుల విలక్షణమైనది అన్వయవ్యతిరేక న్యాయము అన్వయవ్యతిరేక న్యాయం ఏమిటంటే ఆత్మ చైతన్యము ఉన్నప్పుడు శబ్దమును వినుట ఆత్మ చైతన్యమును ప్రతిఫలించే బుద్ధి విలీనమైనప్పుడు శబ్దమును వినకుండుట చే ఆత్మ విలక్షణమైనది అనే విషయము నిరూపించబడినది ఇప్పుడు చూడండి ఇప్పుడు దీపం ఉంటప్పుడు ఈ ఘటపటాదులన్నీ చక్కగా ఉన్నట్టుగా మనకి తెలుస్తున్నాయి దీపం లేదనుకోండి ఈ ఘటపటాదులేమీ కనపడటలేదు కాబట్టి దీపము ఈ ఘటపటాదుల విలక్షణమైనది అదే అన్వయ వ్యతిరేక అదే న్యాయాన్ని అనుసరించి ఆత్మచైతన్య ప్రతిఫలనము బుద్ధి ఉన్నప్పుడు బుద్ధి దానితో పాటు ఇంద్రియములు దేహము అన్నీ ప్రకాశించి ఈ శబ్దాది విషయములన్నీ తెలుస్తున్నాయి ఆత్మచైతన్య ప్రతిఫలనము బుద్ధియందు లేనప్పుడు నిద్రా నిద్రయందు కానీ ధ్యానమునందు కానీ ఆత్మచైతన్య ప్రతిఫలనము లేనప్పుడు ఈ శబ్దాది విషయముల యొక్క ప్రతిభానము అవి లేదు ఇది అన్వయ వ్యతిరేకము ఈ అన్వయ వ్యతిరేకాలను బట్టి ఆత్మచైతన్యము బుద్ధి ఇంద్రియములు విషయముల కంటే విలక్షణము అని నిరూపించడమైనది అది అన్వయ వ్యతిరేక న్యాయం ఇప్పుడు విజ్ఞానమయ్యే వ్యతిరిక్తే కార్యకరణ దేవతాత్మత్వ దేవతాత్మ దర్శనం అవిద్యాధ్యారూపితం సో అది నేను కొంచెం అక్కడ వాక్యాలన్నింటినీ జాగ్రత్తగా తెలుగులోకి పెట్టాను మీరు అది జాగ్రత్తగా ఫాలో అయితే యూ విల్ నాట్ మిస్ ది గోల్ కొంచెం ఆ చూద్దాము అదే న్యాయముచే అంటే అన్వయ వ్యతిరేక న్యాయముచే ఆర్ధ్యపోయందు ముఖ్యమును అజ్ఞానము చే చూచినట్లుగానే అదే అది ఎగ్జాంపుల్ మానవుడు దేహమును అంతఃకరణ పరికల్పితమైన అహంకారమును లేదా చంద్రాది దేవతను బ్రహ్మాత్మయని భ్ర భ్రమపడుతున్నాడని నిర్ధారితమైనది సో వీడు ఏమనుకుంటున్నాడంటే అదే న్యాయము చేత దేహము అంతఃకరణ పరికల్పితమైన అహంకారము చంద్రాది దేవత బ్రహ్మాత్మ అయిన భ్రమపడుతున్నాడు అంటే ఏమవుతుంది ఇప్పుడు బ్రహ్మాత్మ అంటే బ్రహ్మయైన ఆత్మ ఉంది అక్కడ బ్రహ్మయైన ఆత్మ వీడు ఏమనుకుంటాడంటే ఆ బ్రహ్మయైన ఆత్మయే దేహం అనుకుంటాడు నేను అనే బుద్ధి ఉంది కదా దేహముందు నేను అనే బుద్ధి ఉంది దేహముందు దేనియంలో ఉండాలి నేను అనే బుద్ధి దేనియంలో ఉండాలి బ్రహ్మాత్మయను ఉండాలి అహం బ్రహ్మాస్మి అనే బుద్ధి ఉండాలి ఆ నేను అనే బుద్ధి బ్రహ్మాత్మయను ఉండాల్సింది దేనియంలో ఉంది తర్వాత బ్రహ్మాత్మయందు నేను అనే బుద్ధి ఉండాలి కదా అది దేనియంలో ఉంది నేను సుఖిని నేను దుఃఖిని అంటే అంతఃకరణ ధర్మాలని ఆత్మయందు ఆరోపించుకుంటున్నాడు అంతేకాకుండా ఆ బ్రహ్మ ఆ పరమాత్మ ఇదిగో చంద్రుడు నాకంటే భిన్నంగా ఉన్నాడు చంద్రదేవత అది చంద్రదేవత ఎందు బ్రహ్మాత్మ అని భ్రమగలదు చూసారా ఇక్కడ అనేక అంశాలు ఇన్వాల్వ్ అయి ఉన్నాయి ఒకటేమిటంటే ఆ పరబ్రహ్మయే తాను కానీ తాను దేహం తాను అంతఃకరణం అక్కడ పెద్ద మిస్టేక్ చేసు తర్వాత తనకంటే భిన్నంగా పరిచ్ఛిన్నంగా కనపడే చంద్ర లేకపోతే సూర్య లేకపోతే అగ్ని వరుణ ఇత్యాది దేవతలే పరబ్రహ్మ అనుకుంటాడు అదే దేవుడు అనుకుంటాడు ఇంత దోషాన్ని వీడు కలిగి ఉన్నాడు కేవలము అజ్ఞానము చేత ఈ అజ్ఞానం ఎటువంటిదంటే ఆల్చిప్పను చూసి ముఖ్యమని అనుకున్నట్టుగా ఆల్చిప్పను చూసి ముఖ్యం అనుకోవడం ఎలాగంటే దేహమే నేననుకోవడము అంతఃకరణమే నేననుకోవడము చంద్రాది పరిచ్ఛిన్నమైన దేవతారూపమే పరమాత్మ అనుకొనుట వీడు అలా అనుకుంటున్నాడు కానీ ఆ న్యాయము అంటే ఆత్మ శుద్ధము అనగా అసంగము అని ప్రత్యేకముగా నిరూపించుటకు చెప్పబడలేదు కావుననే జాగ్రత్త అవస్థయందు దేహేంద్రియమనస్ సంఘాతమును మరియు దేవతలను బ్రహ్మాత్మగా స్వీకరించుట అనే దృష్టాంతము మిథ్యాభూతమే అయినను మరల ముందుకు తీసుకురాబడినది అమ్మో ఈ వాక్యాలు ఎందుకంటే ఈ సకల యుక్తులు లేక సకల దృష్టాంతములు ఏదో కొంత విశేషము అధికాంశమును అపేక్షించినచో పునరుక్తి అనే దోషమును పొందవు ఓకే ఇది కొంత అండర్ ఎస్టిమేట్ చేసినటువంటి పారాగ్రాఫ్ మనం వర్కౌట్ చేద్దాం సత్యం విజ్ఞానమయ వ్యతిరితే కార్యకర్ణదేవతాత్మదర్శనం అవిద్యాధ్యారోపితం శుక్తికాయా రజతత్వదర్శనమిత సిధ్యతీ వ్యతిరిక్మాస్తిత్వ్రదర్శన్యాయనై నశుద్ధిపరతనస దృష్టాంత सर्वो జాగ్రత్కార్యకరణదేవతమర్శనలక్షణ పునఃతే న్యాయిద్ విశేషమపేక్షమాణ అవతి తూర్ణవాదీ దృష్టాంతం సాధయతి సత్యం ఇలాది చూడండి పూర్వ పూర్వపక్ష ఏమన్నాడంటే స్వప్నమునందలి సుఖదులు మిథ్య కావు ఎలాగైతే జాగ్రత్త నందలి సుఖదులు మిథ్య అలాగే స్వప్నము నందలి సుఖదుములు కూడా మిథ్య కావు కాబట్టి స్వప్న సుఖ దుఃఖములు మిథ్య కావు అని చెప్పుటకు జాగ్రత్త సుఖ దుఃఖములు కావు అన్నది దృష్టాంతంగా ఇచ్చాడు పూర్వపక్షం శంకరులు అన్నారు జాగ్రత్త సుఖ దుఃఖాలని దృష్టాంతంగా ఇలా ఇస్తావు అవి మిథ్యను ఆల్రెడీ నిరూపించబడింది అవి మిథ్యను నిరూపించి వ్యతిరిక్త ఆత్మని మనం ప్రతిపాదించి కాబట్టి జాగ్రత్త సుఖ యొక్క జాగ్రత్త సుఖ స్వప్న సుఖ మిథ్య కావు అని నిరూపించుటలో కాజాలవు అని శంకరులు సిద్ధాంతం చెప్పారు దాని మీద పూర్వపక్షం ఏమంటున్నాడంటే అవి దృష్టాంతం అవుతాయి అని సాధించమూనుకుంటున్నాడు సత్యం అని మొదలుపెట్టి అవి దృష్టాంతము అవుతాయి ఎలా దృష్టాంతమవుతాయి అంటే చెప్తున్నాడు ఇక్కడ ఒక న్యాయం ఉంది అన్వయం వ్యతిరేకాఖ్యో న్యాయ నేను ఆనందగిరి చూసి చెప్తున్నాను అన్వయం వ్యతిరేక న్యాయం ఎలాగంటే దేహద్వయస్య ఆత్మనశ్చ వివేకమాత్రం ప్రాగుప్తం నదు ప్రాధాన్యన ఆత్మన శుద్ధిరుక్తేతి విభాగమంగీకృత్యా వస్తుత అసంతమాంతం సంతం కృత స్వప్నసంక్య తసేన ఆత్యంతికీ శుద్ధి ఆత్మన స్వప్నవాక్యనుచ్యతే తథా జాగ్రత్త తథా మిచ్ఛా ఆత్మైకరస్ శుద్ధ స్యాశయవాణ ఇసన్నీతి అంటే జాగ్రత్త అవస్థలో ఆత్మ విలక్షణము జాగ్రత్త అవస్థలో ఉండే సుఖ దుఃఖముల దేహము ఇంద్రియములు వాటి ఆరోపించబడే సుఖ దుఃఖముల ఆత్మ విలక్షణము అంత మాత్రమే నిరూపించబడినది అంత మాత్రమే నిరూపించబడింది అంతే తప్ప ఆత్మ స్వతహాగా అసంగమని కానీ జాగ్రత్తలో ఉండే సుఖదుఖములు యథార్థముగా కల్పితములే కానీ సత్యములు కావు అని కానీ నిరూపించబడలేదు కేవలము ఆత్మ జాగ్రత్కాలీన సుఖదుఖముల కంటే విలక్షణము అని వివేక మాత్రమే నిర్ధారింపబడింది వివేకం మాత్రమే నిర్ధారించారు అక్కడ జాగ్రత్కాలీన సుఖదుఖముల యొక్క మిథ్యాత్వము నిరూపించబడలేదు ఆత్మ యొక్క పరమాత్మత్వము నిరూపించబడలేదు కేవలము వివేకము మాత్రమే నిరూపించబడింది విజ్ఞానమయ విలక్షణ అంత మాత్రమే నిరూపించబడింది కాబట్టి ఆ పరిస్థితిలో జాగ్రత్కాలీన సుఖదుఖములు మిథ్య అని యథార్థముగా నిరూపించబడలేదు గనుక వాటిని నేను పునరుజ్జీవింపజేసి వాటి ఎందు యథార్థతని నేను స్వీకరించి అవి సత్యములు గనుక స్వప్నకాలీన శుభదుఖములు కూడా స సత్యము వాటిని దృష్టాంతముగా స్వీకరించుట నాకు సంభవమే అని పూర్వపక్ష యొక్క అభిప్రాయం ఏమండి ఇప్పుడు చూడండి సత్యం నువ్వు చెప్పింది బానే ఉంది విజ్ఞానమయే వ్యతిరిక్తే వ్యతిరిక్తే విజ్ఞానమయే విజ్ఞానముడు విలక్షణడు ఆ వ్యతిరేకము వ్యతిరేకము అంటే వివేకము ఆ వ్యతిరేకము సిద్ధించింది కార్యకరణ దేవతాత్మ దర్శనము అవిద్యాధ్యారోపితము అజ్ఞానం చేత విజ్ఞానమైన ఎందు దేహము ఆరోపించబడుతోంది ఇంద్రియములు ఆరోపించబడుతున్నాయి సుఖదుఖములు ఆరోపించబడుతున్నాయి దేవతాత్మ ఆ మండలమే దేవత అది కూడా విజ్ఞానమైన ఎందు చేత ఆరోపించబడుతోంది ఎలా అయితే ఆల్సిప్ప ఎందు ఆరోపించబడుతుందో అలా ఆరోపించబడుతోంది వాస్తవంలో విజ్ఞానముడు వ్యతిరిక్తము అంత మాత్రమే నిరూపించబడింది అక్కడ ఇతత్ సిద్ధ్యతి అంత మాత్రమే నిరూపించబడింది ఇప్పుడు ఆల్చిప్ప ఎందు రజతము అన్నప్పుడు అక్కడ కేవలము ఆల్చిప్ప వేరు అంత మాత్రమే సిద్ధిస్తుంది అంతే తప్ప ఆల్చిప్ప యథార్థమా యథార్థమా వెండి యథార్థమా యథార్థమా ఇత్యాదులేమీ సిద్ధించవు కేవలము వేరు వేరు అని మాత్రమే సిద్ధిస్తుంది అలాగే విజ్ఞానమయ ఆత్మ వేరు జాగ్రత్తకాలీన సుఖదుఖములు ఇంద్రియములు ఇత్యాదులు వేరు అంత మాత్రమే సిద్ధించింది ఆ న్యా అన్నోయ వ్యతిరేక న్యాయం చేత కాబట్టి జాగ్రత్తకాలీన సుఖ దుఃఖాలను నేను అవి సత్యములుగానే ఉంటాయి అవి మిథ్యను నిరూపించబడలేదు కేవలము విజ్ఞానమయ ఆత్మ విలక్షణము వ్యతిరిక్తము అని నిరూపించడంత మాత్రాన ఇవి మిథ్య అయిపోవు సత్యములే ఆ బేసిస్ మీద వాటి సత్యత్వాన్ని నేను జా స్వప్నకాలీన సుఖదుఖముల యొక్క సత్యత్వమును నిరూపించుటకై దృష్టాంతాలుగా నేను వాడుకుంటాను అని పూర్వపక్ష అంటాడు తద్ విశుద్ధిపరత అయివ దృష్టాంత ఉక్త నటు సో ఇక్కడ ఇది వ్యతిరిక్తాత్మాస్తిత్వ ప్రదర్శన న్యాయనైవ అక్కడ ఉపయోగించిన న్యాయము ఎంతవరకు అంటే ఆత్మ విలక్షణము విలక్షణమైన ఆత్మ గాలదు దేహము ఇంద్రియములు ఈ సుఖదుఖములు వీటికంటే విలక్షణమైన ఆత్మ గాలదు అంతే అక్కడ అన్వజ వ్యతిరేక న్యాయం ఎలాగైతే దీపము ఘటపటాదుల దృష్టాంతం నేను చెప్పినప్పుడు ఈ ఘటపటాదుల కంటే విలక్షణమైన దీపము గాలదు అనే ఆ న్యాయం అంతే అన్వ వ్యతిరేక న్యాయం అలాగే ఇక్కడ కూడా ఆ న్యాయం చేత అంత మాత్రమే సిద్ధించింది అంతే తప్ప ఆ అన్వయవ్యతిరేక దృష్టాంతం చేత ఆత్మ విశుద్ధము అసంగము అని సిద్ధించలేదు స్వతహాగేవిగానే విశుద్ధము అసంగమో అని సిద్ధించలేదు తర్వాత జాగ్రత్కాళీనమైనటువంటి విఖ్యాత్వం కూడా సిద్ధించలేదు ఇది అసన్నపి దృష్టాంత జాగ్రత్కరణ దేవతాత్మత్వదర్శన లక్షణ పునః ఉద్భావ్యే కాబట్టి ఈ దృష్టాంతము అసన్నపి అక్కడ వ్యతిరిక్తాత్మ ఆత్మస్వరూపంలో యథార్థంగా లేకున్నా అజ్ఞానం చేత ఆరోపించబడినదే అయినా స్వతహాగా తనంత తన స్థానంలో మిగిలి ఉంటుంది కనుక ఆ దృష్టాంతాన్ని నేను తిరిగి తీసుకుని స్వప్నకాలీన శుభదుఖములను సత్యములను నిరూపించటానికి నేను వాడుకుంటున్నాను అని తేల్చాడు అంచేతనే సర్వోహి న్యాయ కించిద్ విశేషమపేక్షమాణ అపునరుక్తీభవతి ఏదైనా ఒక న్యాయం ఉంటే దృష్టాంతం ఏదైనా ఒక దృష్టాంతాన్ని మనం చెప్పుకున్నప్పుడు అంతకుముందు దానికి దీనికి ఎక్కించి తేడా ఉంటే చాలు మళ్ళీ అదే దృష్టాంతాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టి నువ్వేమో స్వప్న ఖాళీ అయిన వాటిని సిత్య నిరూపించే ప్రయత్నం ఎలా చేయగలవు అని నువ్వు అడగద్దు ఎందుకంటే ఆ దృష్టాంతంలో కేవలము వ్యతిరిక్తత్వము మాత్రమే సిద్ధించింది అంతేకాని విచ్చ్యాత్మను సిద్ధించలేదు కనుక మళ్ళీ ఆ జాగ్రత్తకాలీన శుభదుఖాలను నేను దృష్టాంతంగా తీసుకుని ఎత్కించి విశేషాంశాన్ని అధికాంశాన్ని స్వీకరించి స్వప్నకాలీన శుభదుఖములు కార్యకరణములు సత్యములే కాబట్టి ఆత్మ స్వప్నము నుండి కూడా అసంగమని సిద్ధించదు అని మేము నిరూపిస్తాము అని అంటాడు నేను ఏదో మొత్తానికి దాన్ని గుడేసే ప్రయత్నం చేశాను మీరు కూడా మళ్ళీ జాగ్రత్తగా చూడండి తెలుగులో కొంచెం స్పష్టంగా ఉంటే బాగుండు అనిపిస్తుంది మళ్ళీ తెలుగు చదువుతున్నాను యథార్థమే విజ్ఞానపృజము ఒక ఆత్మ ప్రాణాదుల కంటే విలక్షణమైనది అన్వయ వ్యతిరేక చే ఆత్మ విలక్షణమైనది అనే విషయం నిరూపించబడినది అదే న్యాయము చే మానవుడు దేహమును అంతఃకరణ పరికల్పితమైన అహంకారమును లేదా చంద్రాది దేవతను బ్రహ్మాత్మయని భ్రమపడుతున్నాడని నిర్ధారితమైనది ఎందుకంటే ఎప్పుడైతే ఆత్మ విలక్షణం అనేశారో ఇంకా ఆత్మని దేహముని ఆత్మనుకోవడం ఇంద్రియములను ఆత్మ అనుకోవడం అదంతా కూడా భ్రమని నిరూపించ అయిపోతుంది అలాగే బ్రహ్మ ఆత్మయే బ్రహ్మ భిన్నంగా చంద్రదేవత ఉన్నది అది బ్రహ్మనుకోవడం అది కూడా భ్రమను నిర్ధారితమైనది కానీ ఆ న్యాయము దృష్టాంతము ఆత్మ శుద్ధము అసంగము అని ప్రత్యేకముగా నిరూపించుటకు చెప్పబడలేదు అంటే వైలక్షణ్యాన్ని చెప్పారు తప్ప ఇది దానికంటే విలక్షణం అని చెప్పారు తప్ప ఆత్మ సుఖదుఖాదులు ఏమీ లేనిది శుద్ధము అసంగము అని నిరూపించటానికి ఆ దృష్టాంతము చెప్పబడలేదు ఓకే కావుననే జాగ్రదవస్థ దేహేంద్రియ మనస్సంఘాతమును మరియు చంద్రాది దేవతలను బ్రహ్మాత్మగా స్వీకరించుట అనే దృష్టాంతము మిథ్యాభూతమే అయినను ఆ రకమైన దృష్టాంతం అది మిథ్యే ఇది దేహమును ఇంద్రియములను ఆత్మగా స్వీకరించుట చంద్రాది దేవతను బ్రహ్మగా స్వీకరించుట అది మిథ్యే అయినప్పటికీ ఆ దృష్టాంతంలో ఉండే ఆ అంశము అది మిచ్చే ఇది ఇప్పుడు స్నేహము ఆత్మను కూడా మిచ్చేయండి ఇంద్రియములు సుఖదుఖములు ఆత్మను కూడా ఇచ్చేయండి చంద్రుడే బ్రహ్మను కూడా మేయింది అంత మాత్రమే మిథ్యం లేనిది అంతేగాని స్వతహాగా జాగ్రత్తకాలీన సుఖ దుఃఖములు మిథ్యా అది నిర్ధారితము కాలేదు స్వతహాగా ఆత్మశుద్ధము అని కూడా నిర్ధారితము కాలేదు కాబట్టి ఆ అంశంలో వ్యతిరిక్త అంశంలో దృష్టాంతము మిథ్యాభూతమే మరల ముందుకు తీసుకొచ్చాం ఎందుకంటే ఇన్ ఇట్స్ స్పేస్ ఇన్ఇట్స్ ప్లేస్ ఇట్స్ కంటెంట్ మిథ్యాన్ని నిరూపితము కాలేదు కాబట్టి దాన్ని మళ్ళీ ముందుకు తీసుకొచ్చాం ఎందుకంటే సకల యుక్తులు లేక సకల దృష్టాంతములు ఏదో కొంత విశేషమును అపేక్షించినచో పునరుక్తి అనే దోషమును పొందము కాబట్టి సిద్ధాంతం ఏమన్నాడంటే మేము అదంతా మిథ్యాన్ని నిరూపిస్తే మళ్ళీ అదే పొనదు జీవింపజేసేమిటి అబ్జెక్ట్ చేశాడు అంటే వీరంటూ పూర్వపక్ష అంటున్నాడు నేను అదే మళ్ళీ పునరుజ్జీవింపజేయలేదు దానికి ఒక చిన్న తేడాను చూపించి నేను మళ్ళీ వాడుకు వాడుకుంటున్నాను మంచిది చేసినంత ఎఫర్ట్ చేశాము ఇప్పుడు ముందుకు వెళ్దాం ఒకప్పుడు ముందుకు వెళ్తే వెనకాలవి స్పష్టంగా బాగా ఉంటాయి దీని మీద సిద్ధాంతి చెప్తున్నారు జాగ్రదృష్టాంత స్వప్నస్యత్వచోద్యసంభ సంభవాచ్యస్త సమాధిరితి పూర్వవాదిముఖేన ఉమాధిమధునా కథయతి కాబట్టి మళ్ళీ దాన్ని చక్కగా రాశారు జాగ్రదృష్టాంతాన్ని బట్టి స్వప్న స్వప్నంలో ఉండేటువంటి సుఖ దుఃఖములు సత్యములని మనం చెప్పచ్చు ఎందుకంటే జాగ్రత్తకాలీన సుఖ దుఃఖములు జాగ్రత్త కాలంలో సత్యములుగానే భాషిస్తున్నాయి కనుక అదే దృష్టాంతాన్ని బట్టి స్వప్నకాలీన సుఖ దుఃఖములు స్వప్నకాలంలో సత్యములుగానే స్వీకరించవచ్చును అనే పూర్వపక్ష యొక్క పాయింట్ ఏదైతే కలదో దానికి సమాధానం చెప్తున్నారు ఇప్పుడు సమాధి కథయతి అదేమిటంటే నావత్ స్వప్నే అనుభూత మహారాజత్వాదయో లోకా ఆత్మభూతా ఇప్పుడు సిద్ధాంతం చెప్తున్నారు సిద్ధాంతం ఏంటంటే చూడ ఆ స్వప్నంలో ఇడు మహారాజత్వాన్ని పొంది ఉన్నాడు ఆ మహారాజత్వము అంటే మహారాజే ముంగుట ఇది వాడి యొక్క ఆత్మస్వరూపమైతే కాదు ఆ లోకాహ అంటే ఇత్యాది కర్మఫలములు ఏవైతే ఉన్నాయో అవి స్వరూపమైతే కావు ఆత్మభూతములు కావు యథార్థములు కూడా కావు ఆత్మభూత అంటే ఆత్మభూతము అంటే యథార్థము అని అర్థం ఉంటుంది అంటే ఇట్ హ్యాజ్ ఇట్స్ ఓన్ ఎగ్జిస్టెన్స్ అలాగా అవి కావు ఎందుకంటే ఆత్మన అన్యస్యా జాగ్ర ప్రతిబింబభూత లోకస్య దర్శనాత్ ఎందుకంటే మీరు స్వప్నంలో ఆ మహారాజత్వాన్ని అనుభవిస్తారు మహారాజ స్థితిని అనుభవిస్తారు మీ చేత అనుభవింపబడే ఆ మహారాజ స్థితి మీకు దృశ్యముగా ఉంటుంది అది మీకు దృశ్యంగా ఉంటుంది మీ స్వరూపం అవదది మీకు దృశ్యమై ఉంటుంది ఈ దృశ్యం ఎక్కడి నుంచి వచ్చిందండి అంటే జాగ్రత్త దృశ్యము యొక్క ప్రతిబింబం ఇది జాగ్రత్తలో వీడు వాసనలు ఉంటాయి అవి ఇక్కడ ప్రతిబింబములుగా వచ్చినవి ఓకే మహారాజే ఏ తాత్ వ్యసు ప్రకృతి పర్యంకేషయాన స్వప్నా పశ్యన్ ఉపసంహృతరణ పునరుపగత మహారాజమివ ఆత్మాన జాగరితే ఇవ అబ్బో ఓసారి తెలుగు వినండి కానైతే స్వప్నములో అనుభవించబడే మహారాజ పదవి మొదలైన కర్మఫలములు యథార్థములు కావు సిద్ధాంతం చెప్తున్నారు యథార్థములోనే పూర్వపక్షం కదా కావు ఎందుకంటే జాగ్రత్తవస్థ సంస్కారములే ఉద్బుద్ధమై స్వప్నములో కలిగే సుఖదుఖముల కంటే స్వప్న సాక్షి యొక్క ఆత్మ విలక్షణమని మనకు అనుభవములోనున్న విషయమే ఇప్పుడు స్వప్న సాక్షి స్వప్న అనుభవముల విలక్షణము అని మనకి అనుభవంలో ఉన్న విషయం దానికేం సందేహం లేదు స్వప్నం చూసింది ఎవరు నేను ఏం చూశారు స్వప్నంలో మహారాజ సుఖాన్ని చూశారు అనుభవించారు మీ చేత అనుభూయమానమైన మహారాజ సుఖము కంటే మీరు విలక్షణంగా ఉన్నారని మీకు అనుభవంలో వస్తూనే ఉంది అది స్పష్టంగా తెలుస్తుంది ఏమండి ఇంకా ఇప్పుడు మహారాజు విషయమే తీసుకోండు మహారాజ దృష్టాంతం చెప్తున్నాయి మహారాజు విషయం తీసుకోండి మంత్రులు సేనాధిపతులు మొదలగు ప్రకృతులు అంటే పౌరవర్గములు ఎవరి దారిన వారు నిద్రపోయినప్పుడు మహారాజు మహారాజు ఉన్నాడండి ఆయన మంత్రులు సేనాధిపతులు వీళ్ళందరూ నిద్రపోయారు ఎవరిదారిన వాళ్ళు నిద్రపోయారు ఆయన పర్యంకముపై పడుండగా ఆయనను మనసమ్మి పడుకున్నాడు ఇంద్రియములు ఉపసంహారమై ఇంద్రియాలు ఉపసంహారం ఆయన నిద్రిష్తో కలను గనే అనుకోనుడు ఆయన మళ్ళీ కలగంటున్నాడు ఆ కళలో ఆయన జాగ్రత్తవస్థలో వలె మరల మహారాజే ఆయన జాగ్రత్త అవస్థలో మహారాజు కళలో కూడా మహారాజే ఆయనను ప్రకృతులు సేవించుతుండేది మళ్ళీ ప్రకృతులు అంటే మంత్రి గారు సేనాపతులు వచ్చి ఆయన సేవిస్తున్నారు ఆ కళలో ఆయన యాత్రను చేస్తూ భోగములు అనుభవించు చూడననుకోనుడు యాత్ర చేస్తున్నాడు ఆ కళలో భోగాలు అనుభవిస్తున్నాడనుకోండి పర్యంకముపై పరున్న మహారాజు కంటే భిన్నముగా ప్రకృతులతో కూడి దేశములో పొగటిపూట జాగ్రత్త అవస్థలో పర్యటిస్తున్న మరి లోకప్రసిద్ధుడైన రెండవ మహారాజు ఉన్నాడనియూ ఆయనను ఈ పరున్న మహారాజు చూచుతున్నాడనియూ చెప్పలేము కదండి ఇప్పుడు ఈయన పడుకున్నాడు పడుకుని కలగొంటున్నాడు కలగంటుంటే మళ్ళీ ఆ కళలో మళ్ళీ ఆయన మహారాజే మళ్ళీ సంచారం చేస్తున్నాడు ఇప్పుడు ఇద్దరు మహారాజులు ఉన్నారని ఈ పడుకున్న మహారాజేమో అసలు జాగ్రత్త చెందిన మహారాజు ఆ స్వప్నంలో ఉండే వేరే మహారాజును చూస్తున్నాడని చెప్పలేదు ఆ స్వప్నంలో ఉండే మహారాజు మిథ్యే అవుతాడు యథార్థం కాడు చూస్తున్న ఎవరు మహారాజే మహారాజే చూస్తున్నాడు అయినా మహారాజు మిథ్య అవుతాడు ఎందుకని స్వప్నంలో ఏది చూస్తే అదంతా మిచ్చేదనుక ఒకప్పుడు స్వప్నంలో మీరు చూసినది యథార్థంగా జాగ్రత్త అవస్థలో చూస్తున్న దాన్ని అనుభవిస్తున్న దాన్ని ఎగ్జాక్ట్గా పోలి ఉంటుంది అయినా కూడా మిచ్చేది కాబట్టి జాగ్రత్త అవస్థను మీరు స్వప్నానికి దృష్టాంతంగా ఎలా ఇవ్వగలుగుతారో ఇవ్వలేరు ఏ లెక్కను చూసుకున్నా స్వప్నం మిచ్చే అవుతుంది ఎందుకంటే ఇంద్రియములు ఉపసంహరించబడిన తరువాత రూపము గల పదార్థములను చూచుట శబ్దములను వినుటా మొదలైనవి సంభవము కాదు స్వప్నమును చూచేది దేహమునందు కనుక అదే దేహమునందు దానితో సమానమైన మరి దేహము పుట్టుకొని వచ్చుతయు సంభవము కాదు కాబట్టి జాగ్రదవస్థని దృష్టాంతంగా చెప్పి స్వప్న దృశ్యములు సత్యము అని నిరూపించబూనుకున్నాడు పూర్వపక్షే దానికోసం శంకరులు ఓ విచిత్రమైన దృష్టాంతం చెప్పారు ఏమిటంటే మహారాజే ఉన్నాడు ఆయన మంత్రులు సేనాపతులు సేవిస్తూ రాత్రి భదైపోయింది వాళ్ళు ఎవళ్ళకి వాళ్ళు వెళ్ళిపోయి సే నిద్రపోతున్నారు వాళ్ళు ఈయన కూడా పడుకున్నాడు మళ్ళీ కళ వచ్చింది ఆ కళలో మళ్ళీ ఈయన మహారాజే ఈయన మళ్ళీ ఆ సేనాపతులు సేవిస్తున్నారు ఏమండి ఇప్పుడు ఈ మహారాజుని ఆ సేనాపతులు మంత్రులు సేవించుట జాగ్రత్త అవస్థలో సత్యమే కనుక ఈయన కళలో చూసిన ఆ మహారాజు వేరే ఈయన భిన్నంగా మహారాజు ఒకడు ఉన్నాడని ఆయనని మళ్ళీ సేవించినటువంటి సేనాపతులు మంత్రులు సత్యము అని చెప్పుటకు వీలు పడదు కాబట్టి జాగ్రత్త అవస్థని చెప్పి ఎగ్జాక్ట్గా జాగ్రత్త అవస్థలో ఉన్నట్టుగానే స్వప్నంలో కనపడ్డ సందర్భంలో కూడా స్వప్నంలో కనపడినవి సత్యమువని నిరూపించుట సంభవమే కాదు కాబట్టి జాగ్రత్త ఇవి దృష్టాంతంగా చెప్పడానికి వీలు లేదు ఇప్పుడు క్లియర్ అయిందండి ఈ వాక్యాలని నెక్స్ట్ క్లాస్లో ఫైనలైజ్ చేద్దాం ఈ స్వప్న వివేకము చాలా మంచిది నేను ఇవాళ సరిగ్గా ఎంతవరకు చేయగలిగానో చేసాను కొంచెం కఠినంగా ఉంది జటిలంగా ఉంది ఏదో కొంతవరకు కవర్ చేసుకొచ్చామో దీన్ని మళ్ళీ నేను చూసి మళ్ళీ క్లాస్లో దీన్ని సెటిల్ చేసేస్తాను అంటే మీరు ఇంకా మళ్ళీ క్లాస్కి రావడం మానేస్తారేమో నాకు భయం వస్తూ ఇంకా ఇంకా సరళం అయిపోతుంది ఏం పర్వాలేదు ూర్ణద పూర్ణమి పూర్ణ పూర్ణు దియట